jagum bindum my dear friends and my dear masters and my dear gods of this great earth mitra lara మనము ఇప్పుడు యోగం అన్న పదం గురించి మనం తెలుసుకుందాం అలాగే ఆ రకాల యోగాలు అన్నది దాని గురించి మనం తెలుసుకుందాం యోగి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 అలాగే ఆ రెండు పాదాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ మామూలుగా మనం ఇలా ఉంటాం రెండు కాళ్ళు వేరే వేరేగా ఉంటాయి రెండు పాదాలు వేరే వేరేగా ఉంటాయి మామూలు స్థితి అది ఎప్పటికప్పుడు ఆ పాదాలు రెండు కలిపేసుకుంటూ ఉండాలి చూశారా అప్పుడేంటంటే ఆ రెండు పాదాలు కలిసిపోయి స్థితి ఆ కలిసిపోయి స్థితిని యోగము అంటాం యోజతే ఓకే మామూలుగా చేతులు వేళ్లు అల్లు విడివిడిగానే ఉంటాయి కానీ ఎప్పటికప్పుడు కలపడం నేర్చుకోవాలి మామూలుగా అయితే కాళ్ళు విడివిడిగానే ఉంటాయి కానీ ఎప్పటికప్పుడు మధ్య మధ్యలో సమయ సమయానికి వాటిని కలపడం నేర్చుకోవాలి ఏదైనా కానీ ఏవైనా రెండు వస్తువులు ఉంటాయి ఆ రెండు వస్తువులు కలపడం అనమాట అది యోగం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 రెండు పదాలు ఉన్నాయి యోగము మరి అభ్యాసము యోగం అంటే కలయిక ఏదేని రెండి కలయిక అభ్యాసం అంటే దాన్ని మనం ప్రాక్టీస్ చేయడము ఓకే కనుక యోగ అభ్యాసము యోగము అంటే కలయిక రెండింటి చేరిక రెండింటి ఏకత అభ్యాసం అంటే మనం ప్రతిరోజు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 భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో అర్జున యోగి విఖారు ఆయన ఎవడు ఆ చెప్పినవాడెవడు యోగంలో నిష్ణాతుడు యోగంలో నెంబర్ వన్ యోగి నెంబర్ వన్ మనము గుండా నెంబర్ వన్ అంటాం కదా బాగా వస్తాదు అంటే వాడు అందరినీ ఊర్లో నెంబర్ వన్ వస్తాదు వాడిని ఎవ్వడు కొట్టలేడు ఇప్పుడు వాడిని ఏమంటావు వస్తాద్ నెంబర్ వన్ అయితే అందరి మీద వాడు దౌర్జన్యాలు చేస్తున్నాడు గుండా నెంబర్ వన్ రావణాసురుడు గుండా నెంబర్ వన్ ఓకే సో నరకాసురుడు గుండా నెంబర్ వన్ హిట్లర్ గుండా నెంబర్ వన్ అంటే వారికి అలాగే యోగి నెంబర్ వన్ కృష్ణుడు యోగేశ్వరుడు చూశారు ష్ణో ధనుర్ధర తర్తివీతే ఆ యొక్క యోగం యొక్క పరాకాష్ఠేశ్వర కృష్ణో ఎక్కడైతే ఏదేని యోగం యొక్క పరాకాష్ఠ ఉంటుందో యోగేశ్వరత్వం అంటే పరాకాష్ఠ యోగం యొక్క పరాకాష్ఠ కలయక యొక్క పరాకాష్ఠ ఓకే కనుక ఈరోజు మనం కొన్ని మౌలికమైన పదములు మనం తెలుసుకుంటున్నాము యోగము అభ్యాసము యోగి యోగివి కాయనా అన్నాడు కనుక మైడియర్ ఫ్రెండ్స్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 రెండో రెండున్నర మూడో నాలుగో నాలుగున్నర శృతులు ఉంటాయి కదా అందరూ అందరు శృతి చేసుకుని అప్పుడు వాయిద్యాలని సరి చేసుకుని అప్పుడు అంటే అందరూ ఒకటే శృతి లయ కూడా ఒకటే అంటే వాయులను వాయించేవాడు ఒక లయ మరి ఇంకో మృదంగా ఇంకో లయ ఉండదు అందరిది ఒకటే లయ అందరిది ఒకటే శృతి ఓకే అందరితో ఆ వయలన్ మృదంగము మరి ఆ యొక్క వీణ ఆ ఫ్లూటు గాత్రము అందరితో ఒకటే శృతి ఒకటే లయ ఆ శృతి అంతా ఒకటే పెట్టుకుని లయ అంతా ఒకటే పెట్టుకుని అప్పుడు పడతారు అందరు కలిసి పడుతుంటే అందరు కళ్ళు మూసుకుని మై మనిషి వింటూ ఉంటారు అంటే ఆ సభ అంతా సంగీత సభ అంతా కూడాను ఒక చక్కటి నాద నాదం అంటే సౌండ్ ఓకే మృదు మధురమైన ధ్వని నాదం అంటాం మృదు మధురమైన శ్రావ్యమైన శాస్త్రోక్తమైన ఆ యొక్క ధ్వనిని నాదము అంటారు కనుక ఆ నాదముతో అనుసంధానం యోగం ఈ పాడే వాళ్ళు ఆ నాదంతో పాడుతుంటారు ఆ నాదంతో కలిసిపోయి పాడుంటారు ఆ శృతితో ఆ లయతో వినేవాళ్ళు అదే శృతిలో అదే లయలో వాళ్ళ మనసులన్నీ కనుక ఆ మనస్సులు ఆ యొక్క సభలో ఉన్న వాళ్ళందరి మనస్సులు ఈ పాడేవాళ్ళ మనసులో అందరు కూడాను ఒక ఒక లయలో ఒక శృతిలో ఒక నాదంలో అందరూ అక్కడికి చేరుతారు అన్నమాట ఒక కొండ మీదికి ఎక్కినట్టు అందరూ ఆ నాదంలో లయమవుతారు నాదయోగం అది అభ్యాసం ఆ నాదయోగ అభ్యాసము చేయగా నాదయోగి అవుతాం పండిత రవిశంకర్ బిస్మిల్లా ఖాన్ పండిత్ జసరాజ్ భీమసేన్ జోషి మరి మంగళంపల్లి బాలమురళీకృష్ణ శ్యామంగుడి శ్రీనివాస అయ్య తాన్సేన్ త్యాగరాజు మొసాట్ వీళ్ళంతా ఏమిటి నాదయోగులు అంటే ఎంతసేపు ఆ నాదంలాగా కలిసి ఉంటారు అన్నమాట ద్వారం వెంకటస్వామి నాయుడు ఉదాహరణకు బీతోవెన్ మరి ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు వీరిద్దరి యొక్క కేసేసుకున్నాం వాడి పుట్టు గుడ్డి కానీ నాకు కళ్ళు లేవు అని ఏడిచేదా దుఃఖంలో జీవితం గడిపించే గడిపారా వాళ్ళు నాదయుగంలో నిష్ణాతుల ప్రపంచాన్నే ఏ లోక కళ్యాణం అందించాడు కనుక ఎవరైనా దేవుడు నాకు కళ్ళు ఇవ్వలేదు అని ఏడిస్తే వాడు ఒక వేస్ట్ కిలో కనుక మై డియర్ ఫ్రెండ్స్ నీకు కాళ్ళు ఇవ్వలేదనుకో నోటితో లతా మంగేష్కర్వి కాళ్ళు ఇవ్వలేదనుకో నువ్వు భీమసేన్ జోషిగా ఆ శక్తి అట్ల కేంద్రీకరించు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 భీమ్సేన్ జోషి మంగళంపల్లి బాలముడి కృష్ణ షమ్మంగుడి శ్రీనివాస అయ్యారు వీళ్ళంతా గొప్ప నాద యువ తాన్సేన్ త్యాగరాజు దీక్షిత శ్యామశాస్త్రి ఓకే కనుక ఆ చక్కటి యోగివిక అంటే నువ్వు ఏదేని దాంట్లో యోగివిక కలయికలో ఉండు అండర్స్టాండ్ కనుక మైడియా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 నా కళతో అవసరం లేదు నాకు నా కథ అవసరం లేదు పక్క వాళ్ళతో అవసరం లేదు నేను నా సంగీతంతో నా నాదంతో నేను అనుసంధానితుడని మరి కలిసిపోయి ఆ కలయికలో ఆనందము ప్రతి యోగములో ఆనందం యోగం అంటే కలయిక కలయికలో ఆనందం కలయికలో ఉన్నతి పరిణతి ప్రగతి పురోగతి కనుక మై డియా రకరకాల యోగాలు ఉన్నాయి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 ను చేసే కర్మ వృత్తి ను ఒక కొండలు చేసే వాడివి లేకపోతే ను ఒక క్రికెట్ ఆడుతున్నావు కపిల్ దేవు చక్కగా బౌలింగ్ చేస్తాడు టెండూల్కర్ చక్కగా బ్యాటింగ్ చేస్తాడు ఆ ఆ క్రీడలో నువ్వు కలిసిపోయి ఉన్నావు నువ్వు క్రీడాకారుడు అయ్యావు కళాకారుడు క్రీడాకారుడు అంటే అందులో యోగం అయిపోయాడు ఆ క్రీడాకారుడు ఏమిటి ఆ గొప్ప క్రీడాకారుడు గొప్ప కళాకారుడు లియోనార్డో డా విన్సీ కళ అందులో యోగ కర్మసు కౌశలం అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు యోగం అంటే నీ కర్మలో కౌశల్యం యోగ కర్మసు కౌశలం మరి ఆ బౌలింగ్ లో కపిల్ దేవ్ బ్రహ్మాండంగా వేస్తాడు వరల్డ్ కప్ తీసుకొచ్చాడు టెండూల్కర్ హయ్యెస్ట్ రన్ గెటర్ అయ్యాడు చూశారా అంటే ఆ క్రీడాకారుడు అది అది యోగం యోగ కర్మసు కౌశలం అంటే కర్మయోగం ఇందాక మనం నాదయోగం అన్నాం కదా గమ గమ గే ఓకే ఇది దీన్ని మనం కర్మయోగం అనడం అనం దీన్ని దీన్ని జ్ఞానయోగం అనం దీన్ని ధ్యానయోగం అనవు దీన్ని హఠయోగం అనవు దీన్ని నాదయోగం అంట వాడు మంచి బౌలింగ్ చేస్తున్నాడు మంచి కుమ్మరి వాడేవాడు కొండలు చేస్తున్నాడు మరి వాడు ఒక చక్కటి మృదంగాలు తయారు చేస్తున్నాడు తయారు చేస్తు మృదంగా తబలా తయారు చేస్తున్నాడు వాడు చక్కగా తయారు చేస్తుంటాడు చక్కగా బ్యూటిఫుల్ తంజావూర్ వీణ వీణ తయారు చేస్తాడు వాడు తంజావూర్ వీణ అంటాం ఓకే విజయనగరం వీణ అంటాం అంటే ఏంటి ఆ వీణ వాళ్ళు తయారు చేస్తాడు వాడు కళాకారుడు వాళ్ళు ఆ వీణను తయారు చేసే కళ ఉంది అలా అది యోగి కర్మయోగి అసలు కర్మయోగి నాదో యోగం అంటే వీణ వాయించను వీణని తయారు చేసేవాడు కర్మయోగి గొప్ప కర్మయోగి వాడు ఎంత పర్ఫెక్ట్ గా దాన్ని తయారు చేస్తాడు టంగ్ అంటూనే టంగ్ వస్తుంది అక్కడ అంటే ఆ క్రికెట్ కపిల్ దేవు ఆ గవాస్కరు మరి ఆ ఆ యొక్క ఇదంతా కూడాను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 వారికి ఆటలేదు కనబడుతున్నాయి వాడికి పరిగెత్తుంటాడు ఆటలాడడానికి క్రీడాకారుడు ఆ క్రీడలో కలిసిపోయాడు వాడు అందుకే ఏదేని కలి కలయికలో గొప్ప ఆనందం ఆ పిల్లవాడు క్రికెట్ ఆడుతుంటాడు రోడ్డు మీద పోయి ఆడుతుంటే వాడు ఎంత ఆనందము చిన్నప్పుడు నేను క్రికెట్ ఆడుతుంటే నాకు ఎంత ఆనందము చూసాడు అంటే కర్మతో కలిసి ఉంటే కర్మయోగము నాదముతో కలిసి ఉంటే చూశాడు తర్వాత హఠ యోగం అని ఉంది కొంతమంది బద్దకస్తులు ఉంటారు అంటే వాడికి పొద్దున్న లేవడం బద్దకం అలా తిరగడం బద్దకం ఎంతసేపు తిని పడుకుంటాడు వాడికి ఏం చేస్తాడు అంటే అరే శీర్షాసనం తల కింద పెట్టు కాళ్ళి పెట్టు గంట సేపు మేము మళ్ళీ వచ్చేదాకా వాడు ఎంతసేపు పడుకోవడం అలవాటు వాడికి ఇప్పుడు శీర్షాసనం వేయించాలి లేకపోతే మయూరాసనం వేరా కుక్కుడానమై సర్వాసనమై అంటే ఆ బద్ధకం వాడికి పోతున్న వాడి శరీరం ఇంతసేపు పడుకొని ఉండాలి వాడికి తిని పండుకోవడమే వాడికి కనుక వాడు శుభ్రంగా కూర్చుని ఒక కాలు మీద నుంచుని లేదా తల కింద పెట్టి కాలు పైకి పెట్టి అది అంటే వాడు కష్టం చేయాలి వాడికి హఠాయం అంటే కష్టము హఠయోగం అంటే కష్టయోగం వాడు ఇది సేపు తిని పండుకుని సోమరిపోతూ తమో గుణంతో హతుడై ఉన్నవాడు మై డియర్ ఫ్రెండ్స్ కనుక వాడు ఆ తమో గుణ నుంచి బయటకు రావాలి ఆ బద్దకం నుంచి బయట రావాలి ఆ సుఖ లాలసత నుంచి బయటకు రావాలి వాడికి కష్టం చేయాలి కనుక ఆ తమో నుంచి బయటకు రావాలంటే వాడికి హఠయోగం చెప్పారు హఠయోగం తల కిందికి పెట్టు కాళ్ళ పైకి పెట్టు ఉపవాసం చెయ్యి తిండిపోతున్నావు నీకు రెండు రోజులు నీకు భోజనం లేదు కష్టపడు ఆ సుఖ లాలసత పోగొట్టుకో సుఖదాల్సినటుంటే ఏముంటుంది అలా పడి తిని పడుకుని ఒక్కొక్కరు కొంతమంది కొన్ని వెయ్యి మంది వెయ్యి కిలోలుగా ఉన్నారు కొంతమంది వాడు కదల మెదలు లేడు మనం టీవీలో చూస్తుంటాం కదా ఏదంతా ఉన్నాడు వాడు వెయ్యి కిలోలు నిజంగా వెయ్యి కిలోలు వాడు జీవితం మంచం మీద అలానే గడిపాడు వాడు అంటే ఆ బాడీని ఎలా పెంచుకున్నాడు వాడు బాడీని పెంచుకోవడము నిద్రపోవడము ఇదంతా తమో లక్షణం ఆ కుంభకణుని లేపడానికి ఆరు నెలల వాడు నెల రోజులు వాడు వాళ్ళు కొడితే గాని వాళ్ళు నిర్ధారించలేడు వాడు అంటే తమో గుణకి రాజు తినడం తాగడం పడుకోవడం తినడం ఆ కాయం ఇంత అయిపోయింది ఆ కుంభకాణుడు కనుక అలా కాకుండా పుట్టినప్పుడు వాడు ఇంతే ఉన్నాడు వాడు కాని వాడు ఇంత ఎందుకు అయ్యాడు వెయ్యి కిలో అథవా ఎందుకు అయ్యాడు వాడు ఒకటే పని తమో గుణంతో ఉన్నాడు కనుక ఆ చిన్నప్పటి నుంచి కొంచెం హఠయోగం పెడితే ఆ శరీరం పెరగకుండా చక్కగా చువలా ఉండాలి వాడు కనుక మై డియర్ ఫ్రెండ్స్ శరీరము కుదింపబడి ఉండాలి ఆ కాయ కష్టం చేయాలి అది హఠయోగం కాయ కష్టం కాయంతో కష్టం ఎందుకంటే కాయంతో సుఖం కుంభకణుడుగా తయారవుతుంది ఇంత పెట్టుకుని ఒక క్రెయిన్ కావాలి కొంచెం ఇటువైపు తిప్పడానికి వాడికి కనుక మై డియర్ ఫ్రెండ్స్ యోగం అంటే కదా అంటే నువ్వు ఆ ఆ హఠము కష్టం చేస్తే గానీ తమో గుణం నుంచి బయటకు పడవు కనుక ఆ హఠయోగం ఆసనాలు వెయ్యాలంటాం ఆసనాలు ఎందుకు ఎవడైతే తమో నుంచి బయటకు వచ్చేసాడో వాడికి ఆసనాలు అక్కర్లేదు కానీ ఈ తమోగుణపు దుర్బర జీవితంలో ఉన్నవాడే వాడికి చేయాల్సిందే ఆ హఠయోగం వాడికి కావాలి వాడికి శీర్షాసనం వెయ్యి అంతే తల కిందకి కాడబెట్టి కింద పడితే కొడతాను పరిగెత్తు రన్నింగ్ చేయి ఇంట్లో పడుకుంటున్నావు రోజు మూడు కిలోమీటర్లు వాకింగ్ చేయి పరిగెత్తు నువ్వు రన్నింగ్ నాకు నో పడుతున్నాయి క్వశ్చన్ లేదు పరిగెత్తు అప్పుడే నీ బాడీ ఫిట్ గా ఉంటుంది దాంపత్య యోగం ఇంకోటి తీసుకుంటాం ఒక స్త్రీ పురుషుడు కలిసి ఉండాలి స్త్రీ విడిగా పురుషుడి విడిగా ఉంటే ఈ స్త్రీ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 దానికి వాళ్ళకంటే బ్రహ్మచర్యం పటిస్తారంటే మేము ఉండాలి ఆ శరీరం అసంతృప్తంగా ఉంటుంది ఆ మనస్సు అసంతృప్తంగా ఉంటుంది మరి వాడు యోగి కాలేడు ధ్యానం చేయలేడు కనుక ఆ సంభోగ యోగం ఉండాలి అండర్స్టాండ్ కనుక మేము ఏదో చాలా గొప్ప పని చేస్తున్నాము మాకు ఈ సంభోగం చాలా నీచము నికృష్టము అని కొంతమంది అనుకుంటారు వాళ్ళు అంటూ టోటల్లీ అవుట్ అనమాట కనుక మై డియర్ ఫ్రెండ్స్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 నువ్వు సంభోగ యోగంలో యోగ అయిన తర్వాత నువ్వు నువ్వు కర్మల్లో తృప్తిగా బయటకెళ్తావు నీ కర్మల్లో బాగా చేసుకుంటావు నువ్వు తృప్తిగా బయటకెళ్తావు నీ ఆటలు బాగా ఆడతావు నువ్వు తృప్తిగా పాటలు పాడతావు కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఆ యొక్క స్త్రీ పురుషరీరము నువ్వు కలయ్యక దాన్ని సంభోగ యోగం కలయ్యక సంభోగము వాడికి సంభోగ యోగమే లేదు వాడి ఏడుస్తూ జీవిస్తున్నాడు వాడికి సంభోగాలు దొరకటంలే వాడికి మీ అమ్మాయికి ఇంకా పెళ్లిగా లేదా ఉనండి మా అమ్మాయికి పెళ్లి కాలేదండి చూసారా అంటే ఏంటి కాలేదు అక్కడ అక్కడ సంభోగ యోగం లేదు ఓకే అంటే మా అమ్మాయి ఎంఎస్సి అండి మాకు తగిన వరండ్ దొరక అంటే సంభోగానికి ఎంఎస్సికి ఇంకో ఎంఎస్సి రావాలా అదే రామచంద్ర ఒక స్త్రీ శరీరము పోషబడి అసంభోగం సో మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి దాంపత్య యోగం ఒక స్త్రీ గుణాలు పురుష గుణాలు కలకాలం కలిసి జీవిస్తేనే ఈ స్త్రీ గుణాలన్నీ పురుష గుణాల చేత అలంకరింపబడి పురుష గుణాలన్నీ స్త్రీ గుణాల చేత అలంకరిపడి పరస్పరం తెచ్చుకున్నాడు కానికది దాంపత్య యోగం ఒక జీవిత కాలం చూసారా సంభోగము యోగము అంటే ఆ శరీరాలు కలిసి ఉండడము దాంపత్య యోగం అంటే జీవితాలు కలిసి ఉండడం ఆ జీవితాలు కలిసిపోయి ఉన్నప్పుడు అంటే కృష్ణుడు ఎనిమిది మంది భార్యలతో కలిసిపోయి ఉన్నాడు ఎలాంటి ఎనిమిది దాంపత్యాలు చేశాడు ఒకటేసారి వాడివాడి శక్తి మేరకు కొంతమందికి ఒకటే రామాయణాన్ని ఎలా అయినా మనం ఇలాంటి ఇలా చెప్పచ్చు అలాంటి అలా చెప్పొచ్చు అలా రచయిత మహా యొక్క ఆ కళ వాల్మీకి ఆ కళలో నిష్ణాతుడు రచయితలో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 సో మై డియర్ ఫ్రెండ్స్ చేతులతో కర్మలు చేస్తాం కనుక కర్మల్లో కౌశల్యం ఉండాలి కర్మల్లో కౌశల్యం ఉండాలి సో నాదోగం అంటే చక్కగా సంగీతం పాడుకుంటూ ఉండాలి సంగీతం వినాలి అది శృతి లయాన్ని కలుపుకోవాలి హఠయోగం అంటే బద్ధకాన్ని బయటకొచ్చేందుకు ఆ యొక్క తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టు శీర్షాసనం మయూరాసనం కుక్కుటాసనం సర్వాంగ ఆసనం ఓకే పద్మాసనం ఈ ఆసనాలన్నీ బద్ధకం నుంచి బయటకు రావడానికి ఫైవ్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ లో మా ఇంటి పక్కనే ఒక ఇక్కడే హైదరాబాద్ విద్యానగర్ లో ఒక యోగా సెంటర్ ఉండేది నేను ఆరు నెలలు ప్రతిరోజు పెట్టి ఇవన్నీ చేశాను సిక్స్టీ ఫైవ్ అది ఏమిటి అని తెలుసుకోవాలి బద్దకం ఉండి కాదు నాకు అది ఏమిటో తెలుసుకోవాలి కనుక తెలుసుకున్నాను ఓకే అని చెప్పాను బద్ధకం లేని వాడికి ఇవన్నీ షీట్స్ రాస్తున్నారు బద్ధకం ఉన్నవాడికి మనకు కావాల్సిందే సో మై డియర్ ఫ్రెండ్స్ కనుక ఆ తమోగుణ నుంచి బయటకు రావడం కోసము ఆ కర్మయోగము పోయి కర్మ చేయి ఆడు బాగా ఆడు క్రికెట్ బాగా ఆడిరా ఇంట్లో పడుకుంటామే పోయి ఆడు నాలుగు గంటలు క్రికెట్ ప్రాక్టీస్ చేసారా చూసేరా వీడే ఉంటాడు సార్ నేను నాలుగు గంటలకు పడుకుంటాను సార్ పడుకోవడానికి వీళ్ళే నేను పోయి క్రికెట్ ఆడేరా నాకు ఆటలంటే ఇష్టం లేదు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆడిరా నాకు ఆసనాలంటే ఇష్టం లేదు ఇష్టం ఉన్నా లేకపోయినా శ్రీర్స కిందకి పైకి నాకు తెలుసు నీకు పడుకోవడం ఇష్టం అని చెప్పేసి శుభ్రంగా తిని శుభ్రంగా పడుకోవడం దుప్పలే తప్ప ఎందుకు రాకుండా పోతాం సో మై డియర్ ఫ్రెండ్స్ ఇకపోతే రజోగుణం నుంచి బయటకు రావాలి రజోగుణం అంటే వాడు టోటల్లీ ఆల్రెడీ యాక్టివ్ ఉన్నాడు కానీ ఏమిటో డ్యూట్యూబ్ చేసేస్తున్నాడు వాడు వాడిని పై కొట్టేస్తున్నాడు వీడిని పై కొట్టేస్తున్నాడు అనవసరంగా డబ్బు వెంట పడుతున్నాడు కోటీశ్వరుడు అయిపోయాడు అంత దుఃఖం ఉన్నాడు అప్పుడు రజోగుణంలో ఉన్నాడు రజగుణం నుంచి బయటపడడానికి ఆ రజస్సు నుంచి బయటపడాలి మూర్ఖమైన రజస్సు నుంచి అప్పుడు ఏం చేయాలంటే అరే నీ మనసు ఎక్కడెక్కడికో పోతుందిరా చీఫ్ మినిస్టర్ అంటావు అది సరిపోతుంది మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అంటావు సర్పంచ్ అంటావు మంది నీ వెనకాల ఉంటే గానీ నీకు సుఖం లేదు నీకు అది అది దుఃఖం నీ మనసు పని పరి విధాలు పోతుంది దాని ఆపు నీ మనసు గింగిలాలు తిరుగుతుంది బిఏ లెక్కలు చేసిన తర్వాత బిఏ హిస్టరీకి అంటే బీఏ హిస్టరీ చేసిన తర్వాత ఎంఏ జాగ్రఫీకి అంటే ఎంఏ జాగ్రఫీ ఎంతసేపు అవే కావాడి చాలా గొప్పంగా ఉంటాడు వాడు అంటే లైఫ్లో జీవితంలో అన్ని హంగులు ఉండాలి అంతేగాని ఏకపక్షంగా ఉండకూడదు ఇంకా నీ మైండ్ అవసరం దానికన్నా ఎక్కువ డబ్బులలో వెనకాల పడ్డావు ఎంత కావాలి డబ్బు ఎక్కువ డబ్బు అర్థం అనర్థం భావ్య నిత్యం కనుక నువ్వు ఎక్కువ డబ్బు వెంట పడుతున్నావు నీకు ఆ దుఃఖానికి చేటు నీ మైండ్ పరిపలి పలుగెత్తు ఉంటాయి డబ్బు డబ్బు డబ్బు డబ్బు కీర్తి కీర్తి కీర్తి కాంక్ష కాంక్ష కాంక్ష పేరు పేరు పేరు పేరు దౌర్చన్యాలి దౌర్చి కనుక ఆ రజోగుణం తీసేయి కూచో కళులను మూసుకో శ్వాస మీద జాస పెట్టు మైండ్ని శోణించి నీ మైండ్ ఒక వైరస్కి వచ్చింది కండి మైండ్కి వైరస్ వచ్చింది వెర్రి తలస్తున్నా విర్రిలు కనుక నువ్వు కూర్చో ఇప్పుడు నీకు వాడికి బద్దకం లేదు వాడికి వాడి అంతరుగుతూ ఉంటాడు వాడి బద్దక నుంచి బయటకొచ్చి వాడికి శిర్షాసనం అక్కర్లేదు వాడికి బద్దకంలో ఎంతో పడుకునే వాడికి శిర్షాస్త్రం కానీ రాజగుణంలో ఉండేవాడికి ఎప్పుడో కొన్ని జన్మల కిందటే వాడు వాడు బద్దక నుంచి బయటకు వచ్చేవాడు పనులు చేస్తూనే ఉంటాడు కనుక వాడికి శీర్షాస్త్రం కాదు వాడికి ధ్యానం కావాలి రాజయోగం ధ్యానయోగం చూడు భయ్ నువ్వు గమ్ములు కూర్చోను ఊరికే లొల్లి చేయకు చేతుల చేతులు పెట్టు కాళ్ళులో కాళ్ళు పెట్టు కళ్ళు రెండు మూసుకో గంట సేపు నువ్వు కళ్ళు తెరిచావురతా లొల్లు చేయకు నీ మనసు ఊరికే లొల్లి లొల్లి లొల్లి చేస్తాను ఏంట్రా మనస్సు ఆ మనస్సు ఏంట్రా పొకడేంట్రా ఒక గంట సేపు ఇక్కడ నిర్మానుష్యం చేసుకుని కూర్చోలేవా నీకు ఎంతసేపు చుట్టూ మనుషులే ఉండాలా ఏదో ఒక విధాపని చేస్తూనే ఉండాలా నువ్వు పనులు బాగా చేస్తున్నావు ఏ పని చేసినా కానీ ఎందుకు కూచో కళ్ళు రెండు మూసుకో చేతుల్లో చేతులు పెట్టు ఊరికి వాదమాక పొద్దుకో పొద్దుంచి రాత్రి వరకు ఏదో గొప్ప సో ఒక్కటిస్లా మాట్లాడుతున్నావు కొట్ట పొడిస్తే అర్చనలేదు నీకు మళ్ళీ నీలో చాలా వాక్చాతుర్యం గంభీర్యం అనుకున్నావు అందరినీ మంది లక్షల మంది అయితే నీ కొట్ట పొడిస్తే అర్చనలేదు నువ్వు నోరు మూసుకో ఈ మనసును శూన్యం చేయి ధ్యాన యోగం చెయ్యి చూశారు కనుక బద్ధకల్లోంచి బయటపడ్డానికి ఒకనొక కర్మయోగం అయితే ఒకనొక క్రీడాయోగం అయితే మరి లేకపోతే అలాగే హఠయోగం అయితే రజోపణ నుంచి ఆ మనసు యొక్క విర్రితల ఓకే ధ్యానం చేయి రోజు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 ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ ధ్యానం గురువు గారు నాకు ధ్యానం నేర్పించారు నన్ను ఇవాటి నుంచి నేను కూడా అందరికి ధ్యానం నేర్పిస్తాను ప్రపంచం అంతే విజితలో చేస్తాను కనుక ధ్యానం చూసారా ఇది ధ్యాన యోగం కర్మయోగం అంటే క్రికెట్ బాగా ఆడాలి ధ్యాన యోగం అంటే ధ్యానం బాగా ధ్యానంలో అంటే ధ్యాన యోగంలో ఏమవుతుందంటే మనతో మనం ఏకం నాద యోగంలో ఆ యొక్క నాదముతో ఏకము హఠయుగంలో ఆ శరీరం యొక్క తో ఏకము మరి కర్మయుగంలో చేతులతో చేసే ఆ కర్మతో అనుసంధానము ధ్యాన మనతో మనం నా పెళ్ళం లేదు నా మూగుళ్ళు లేదు నా పిల్లలు లేరు ఏం లేదు నా ప్రజలు లేరు నా పార్టీ లేదు నా చీఫ్ లేదు నా సర్పంచ్ గిరి లేదు నేను నాతో నేను నాతో ఉండడము అది రాజయోగము ధ్యాన యోగము మెడిటేషను చూసాడు అప్పుడే రజోగుణం నుంచి బయటకు వచ్చేస్తాం పూర్తిగా తర్వాత మూడు గుణాలు ఉన్నాయి తమోగుణము రజోగుణము సాత్వికము తమో బయటపడడం కోసం కొన్ని యోగాలు రజోగు నుంచి బయటకు పడ్డం కోసం ధ్యానయోగం మరి సాత్వికం అంటే వీడు అన్ని మంచి పనులు చేస్తుంటాడు కానీ ఇది కూడా పెద్ద బంధం నువ్వు మంచి చేస్తుంటావు అందరికీ అంటే నీ కొడుకు డాడీ నేను బయటకు వెళ్తాను హోంవర్క్ నువ్వు చేయంటే నువ్వు వెళ్ళిన ఆయన నీ హోంవర్క్ నేనే చేస్తాను నేను అందరికీ హెల్ప్ చేస్తూనే ఉంటాను అని వాడు హోంవర్క్ చేస్తుంటాడు అంటే ఇది రైటా రాంగ్ ఆ తండ్రి అనుకుంటాడు నా కొడుకు నీ మంచి చేస్తున్నాను కానీ వాడు చెడు చేస్తున్నాడు రెండు తల్లి వాడిని అరే నీ పని చూసుకో నీకు ఇష్టం లేదా బయటకు వెళ్లకుంటావు ఫెయిల్ అవుతావు నువ్వు ఫెయిల్ అయినా నా సంబంధం లేదు కనుక మనం ఇంకొకరికి మంచి చేయడానికి పూనుతాం నా దగ్గర కొంతమంది వస్తారనుకోండి స్వామీజీ నాకు విపరీతమైన తల్లి నొప్పింది మీ చేతి అలా పెడితే చాలు తలకాయ నొప్పి పోతుంది అవునా రానైనా నీ తలకాయ నొప్పి నేను నేను ఎంత మంచివాడిని తెలుసా సాత్వికుడని నేను మంచివాడిని గుడ్ బాయ్ నీ నీ తలఖ నొప్పి నేనే తీసేస్తున్నాను ఆయన పోతుంది కానీ ఆ తలకా నొప్పి వాడి తలకా ఎంత నష్టమో నా తలక నాకు ఇంకా ప్రపంచం ఇంకే ఎక్కువ నష్టం అంటే మనం ఏదో మంచి చేయబోయి మనం అన్ని చెడు చేసేస్తుంటాం చాలా సార్ అంటే ఆ సాత్వికల నుంచి కూడా బయటకు రావాలి అది జ్ఞానయోగం అందుకే శుభ అశుభ పరిత్యాగి అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు యో నృష్య ద్వేష్టి నశోచత శుభాశుభ పరి శుభ పరిత్యాగి శుభం కూడా ఎందుకు పరిత్యాంచాలి అంటే వాడి మంచి నువ్వు చేయకూడదు వాడి మంచిని వాడే చేసుకోవాలి వాడి మంచి నువ్వు చేసేవనుకో నువ్వు శుభం చేసేవనుకో అది నీకు అశుభము వాడికి అశుభము నీ కొడుకు హోంవర్క్ నువ్వు చేస్తే వాడికి అశుభము నీకు అశుభం నిన్ను తీసుకెళ్లి జైలు వేస్తా నీ కొడుకు హోంవర్క్ నువ్వెందుకు చేసావు అంటే చాలా గొప్పవాడవనా మేము పట్టుకోలేమనా కనుక నీ కొడుకుని జీవితాన్ని పాడు చేస్తున్నావు నీ కొడుకు జీవితాన్ని పాడు చేసే హక్కు నీకు లేదు సంఘం ఒప్పుకోదు నువ్వు కొడుకును పుట్టించవచ్చు కానీ నీ కొడుకుని పాడు చేయడానికి సంఘం కనుక జైలు శిక్ష తెచ్చాల్సింది అంటే వీడికి ఆ శుభం జరిగింది వాడు చదువుకోకుండా చెడిపోయాడు నువ్వు చేసే శుభము ఉభయకుశలో పని కాదు నష్టరే మై డియర్ ఫ్రెండ్స్ కనుక ఆ సాత్విక ఆ యొక్క అర్థం బయటకు రావాలి దానికి జ్ఞానం ఉండాలి నీ మనసు శూన్యం కానీ జ్ఞానం లేదు ఏం చేయాలో తెలియదు ఏం చేయకూడదు ఎంత చేయాలో తెలియదు ఎంత చేయకూడదు అది అంత జ్ఞానము కనుక జ్ఞాన యోగం ఎంత మాట్లాడాలి స్టేజ్ మీద ఎక్కిన తర్వాత ఎంత మాట్లాడకూడదు ఒక్క ముక్క మాట్లా తక్కువ మాట్లాడిన తెలిసిపోతుంది వీళ్ళు తక్కువ మాట్లాడని చెప్పేసి ఒక్క ముక్క అది అలా మాట్లాడుతున్నారే బుద్ధి జ్ఞానం లేదు వాడికి స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు వాడు ఇంట్లో మాట్లాడాల్సిన విషయం స్టేజ్ మాట్లాడుతున్నాడు ఏంటి వాడు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 ధ్యానయోగము ధ్యాన యోగ అభ్యాసి ధ్యాన యోగి జ్ఞాన యోగము జ్ఞానయోగ అభ్యాసము జ్ఞాన యోగి చూశారు సోకరిటీ జ్ఞానయోగి ధర్మం అంటే ఏంటిరా చెప్పరా అనేవాడు వాడు ఏదో కోసేవాడు జీరో మార్క్స్ కొట్టేవాడు న్యాయం అంటే ఏంటో చెప్పు కౌశల్యం అంటే ఏంటో చెప్పు అందరిని ప్రశ్నించేవాడు ఎవరికి ఏమి తెలియదో తెలిసిపోయింది అందరూ ఊరికి నోరుంది కదా అని వాడుతున్నారు కానీ బుద్ధి ఉండి నోరు ఇప్పటం లేదు వాడు జ్ఞానం ఉంటే కదా జ్ఞాన యోగం అంటే ఏంటో తెలిస్తే కదా ఆ జ్ఞానయోగం అది అభ్యాసం చేస్తే కదా అప్పుడే కదా వాడి జ్ఞాన యోగీ నాకు వాయిస్ ఉంది కదా నేను లతా మంగేష్కర్ అవుతాను ఏమిటి నోరు ఇప్పితే ఓకల్ కార్డ్స్ అందరికీ ఉంటాయి నోరు అందరికీ ఉంది నోటిలోంచి జ్ఞానం రావాలంటే వాడి జ్ఞాన యోగం అంటే ఏంటో తెలుసుకొని దాని జీవితకాలం అభ్యాసం చేస్తే అప్పుడే కదా నోట్లోంచి జ్ఞానపుచ్చ మరి ముత్యాలు వచ్చేవి జ్ఞాన యోగం అంటే తెలియదు దాని అభ్యాసం అసలేదు నోరుంది పుట్టినప్పటి నుంచి చచ్చిన తోడు నోరుంటుంది బాగేట ఈ శరీరం నేననుకుంటే నువ్వు ఏను యొక్క తోకే ఏడు శరీరాలున్నాయి స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం మహాకారణ శరీరం కనుక అవన్నీ తెలుసుకోకుండా ఈ కమ్యూనిస్టులు గాని సో కాళ్ళు చరవాకులు గాని మరి సిద్ధాంతి గారు ఏమిటి మాట్లాడుతున్నారు అర్థమే కాదు ఒక మెంటల్ హాస్పిటల్లో ఉంటారు చూడండి అలా ఉంది భూమండలం ఈ భూమండలం అంతా మిగతా ఒక పెద్ద మెంటల్ హాస్పిటల్ వాళ్ళు చూస్తు పిచ్చిడు ఏదో చేస్తాడు చూడు వాడి కార్లు మార్క్స్ అంటూడు వాడి మాట చూడు వాడు వాడు ఏంజల్స్ అంట వాడు చొరవాకుడు అంటారు ఆహాహా ఏమి మాటలు అంటే వాడు జ్ఞానయోగం లేదు మైడియర్ ఫ్రెండ్స్ ధ్యాన యోగంలోంచే ఆ మనసు కొలుతపడినప్పుడే మనసు ప్రతానిప్పుడే వాడు ఏదన్నా జ్ఞానం సంపాదించుకుంటాడు కనుక ఆ జ్ఞాన యోగం మమాత్మా సర్వభూతాత్మ అసలు నేను శరీరమే కాదు అర్జున్ ని అర్జునుడు అడుగుతాడు శ్రీకృష్ణుని భగవద్గీతలో ఎవరవయ్యా నువ్వు అంటే వాడు ఎవడో వీడికోడికి చూసారు పుట్టి పెరిగారు ఒకటే కజిన్స్ వాళ్ళందరూ మరి అన్నీ ఉన్నాయి వాడి చెల్లెల్ని వీడు వెళ్ళి చేసుకున్నాడు మొత్తం అంత కలిసి ఆడే క్రికెట్ ఆడారు అన్నీ చేస్తున్నారు నువ్వెవరు అంటాడు ఫస్ట్ అంటే అర్థం కాలేదు నువ్వెవడు ఈ కృష్ణుడు ఎవడు అర్థం కాలేదు నువ్వు అంటాడు అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు అహం ఆత్మా కూడా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 జ్ఞానయోగం జ్ఞానయోగి శంకరాచార్యవారు ఆది శంకరాచార్యవారు జ్ఞానయోగి ఒకసారి ఏమైందంటే ఏసు ప్రభు పదకొండేళ్ల వయసులో మాట్లాడుతున్నాడు ముసలాళ్ళందరూ ఇలా వింటున్నారు ఒక గ్రామంలో ఇంతలో ఒక కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి మీ తల్లిగారు పిలుస్తున్నారు తొందరగా రావోయ్ ఓ యేసు అన్నాడనమాట ఇలా తిరిగాడు ఎవరు నా తల్లి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 నా దయోగి బద్దకాన్ని బయట తీసుకొచ్చేందుకు నువ్వు తీర్థయాత్రలు చేసిరా అంటాడు మీ తండ్రి చనిపోయాడు మీ తండ్రి ఆత్మ ఆ శాంతితో ఉంది నువ్వు పోయి గంగకెళ్లి కాశీకి వెళ్లి ఆ తీర్థం ముంచితే గాని మీ తండ్రి ఆత్మకి శాంతి రాదు అంటే తండ్రి ఆత్మకి శాంతి ఆత్మకి ఎప్పుడు శాంతి మనసుకే అశాంతి కనుక ఆ పేరు వీడు ఇంట్లో ఉన్నాడు కదా వీడు గంగ కాశీకెళ్లి వస్తే వీడు బద్దకం పోదు అందుకోసం అలాంటివన్నీ పెట్టారు నువ్వు గుడి చుట్టూ ప్రదర్శనలు చెయ్యి ముందే నువ్వు డైరెక్ట్కి వెళ్ళిపోవద్దు ప్రదర్శించి ఎందుకు ప్రదర్శించాలి నీ నువ్వు ఇంకా చాలా లో లెవెల్ సోలు నీ బద్దకం బయటకు రావాలి నాలుగు గుంజులు పొద్దుదండలు పెట్ట అంటే ఆ బద్ధకం పోవడానికే ఆ గుడి చుట్టూ తిరగడము ప్రదర్శించడము కొండ ఎక్కడ పైన కొండ మీద ఎందుకు దేవుడు ఉన్నాడు నువ్వు కొండ ఎక్కాల్సిందే కొండ కింద ఎందుకు దేవుడు నీ బద్దకం పోగొట్టడం కోసం అలా పెట్టారు ఎక్కువ కొండ దేవుడి కళ్యాడు కొండ మీద ఉన్నాడు కొండ మీదే ఉంటాడా అవునండి కొండ మీద ఉంటాడు ఎందుకు సార్ నీ బతుకం పోవట ఎక్కువ కొండ తిరుపతి కొండలు ఎక్కువ దిగు దిగు తొమ్మిది గంటలు పది క్యూలో ఉంచో నీ బతుకం పోవాలి ఇంట్లో నీకు ఇక్కడి అక్కడ పెట్టడానికి నీ ప్రాణం కావాలి అక్కడ క్యూలో ఉంచో కొండలు ఎక్కువ ప్రదక్షిణలు నీ ముక్కు నీ నెలకి రాయి పది సార్లు బద్దకపో మనిషి చూసారా ప్రతిదానికి ఒక అర్థం ఉంది అది కావలసిన వాళ్ళు ఆ బతుకంలో ఉండేవాళ్ళు కొండలు ఎక్కుతారు దిగుతారు బతుకం లేని వాళ్ళకు కొండలు ఎందుకు ఎక్కాలి ఎక్కడ వాడు నువ్వు కొండ ఎక్కువ నేను ఉద్యోగం చేసేటప్పుడు చాలా మంది ఆఫీసర్లు అందరూ వచ్చేవాళ్ళు అనమాట తిరుపతిలో భగవంతుని చూడటానికి కోసం వాళ్ళందరూ మా ఏరియాలో ఉండేది తిరుపతి కనుక నేను అన్నీ తిరుపతి తీసుకెళ్లి వెళ్ళి హోటల్లో పెట్టేసి కొండ మీద తీసుకెళ్లేసి వాళ్ళని క్యూలో నుంచి పెట్టి నేను వెళ్ళి అని చెప్పేసి లైబ్రరీలో కూర్చొని చదువుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళంతా తిరిగి తిరిగి తిరిగి అంతా వచ్చేసి మళ్ళీ ఒక రోజు తర్వాత పన్నెండు తర్వాత మళ్ళీ లైబ్రరీకి వస్తే నేను చదువుకుంటూ ఉండేవాడిని పుస్తకాలు మళ్ళీ కింద దిగ్గొచ్చి ఆ కొండలు అక్కర్లేదు నాకు ఆ పుస్తకాలు కావాలి వాళ్ళకి ఈ పుస్తకాలు అక్కర్లేదు వాళ్ళకి ఆ కొండలు కావాలి అంటే ఎవరి లెవెల్ వాడిది కొన్ని జన్మల్లో మనం తమో గుణంలో ఉంటాము ఫస్ట్లో తర్వాత కొన్ని జన్మల రజగుణంలో ఉంటాం తర్వాత కొన్ని జన్మల సాత్వికంలో ఉంటాం అనకా ఆ సాత్వికంలో ఉండేవాడికి ఇంకోటి నేను మంచి చేయకూడదు నా కొడుకు హోంవర్క్ నేను చేయకూడదు వాడిని వాడికే వదిలిపెట్టే వాడి కర్మకు వాడినే వదిలిపెట్టేయాలి అని చెప్పేసి తన పంతం చేసుకోవడమే జ్ఞాన యోగం బుద్ధి ఏం చెప్పాడు పాండవులను కరువుల్ని ఇద్దరు కొట్టుకోండి మీ ఇష్టం నాకేం పని లేదు నేను చూస్తాను డ్రామా చూస్తాను మీ కర్మల్లో మీ జయ జీవితాలకు నా జీవితానికి సంబంధమే లేదు ఆయన ఒక చక్రం చెప్తే అందరిని చంపేయచ్చు చంపాడా అచ్చా వాడిని చంపడం వీళ్ళ హోంవర్క్ వీళ్ళ హోంవర్క్ ఆయన చేయడు పాండవులు హోంవర్కే కౌరవులను చంపడం సత్యభామ హోంవర్కే నరకాల్సింది చెప్పడం కృష్ణుడికి అది హోంవర్క్ కాదు నువ్వు చంపు నీవు అందుకైర్ मारे कला योग अभ्यास अंटे आर अब योग अवता मीराबाई ఆవిడ కృష్ణుడితో కలిసిపోయింది అంటే ఇంకొక ఒక మహాత్ముడితో ఒక పుణ్య పురుషుడితో ఒక గొప్ప వాళ్ళతో మనం దాదాత్మ్యం చెందడం ఉందే దాని పేరు భక్తి యోగం కనుక హనుమాచాలు వారు వెంకటేశ్వర స్వామితో అది భక్తి యోగం మీరాబాయి కృష్ణుడితో ఆంజనేయ స్వామి రాముడితో చూశాడా వివేకానందుడు రామకృష్ణ పరమ హంస పట్ల సో ఆ ఒక ఉన్నతమైన వ్యక్తి మీద నీ యొక్క జీవితాన్ని నువ్వు అల్పితం చేసుకోవడము అది భక్తి యోగం అంటే ఈ జీవితము ఆ జీవితంతో కలిసిపోయింది ఈ జీవితము ఆ జీవితంలో తదాత్మ్యం చెందింది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 తెలిసే రామచింతే ఓ మే తెలిసి రామచింతన్ చే ఆయన చెప్పి రామచింతన్లో ఉన్నాడు అదే ఆయనకు యోగం భక్తి యోగం అనేక యోగాలు ఉన్నాయి కనుక మై డియర్ ఫ్రెండ్స్ నీ మైండ్ విరితల లేచినప్పుడు ధ్యాన యోగం ఒకటి ఇంకోటి భక్తి యోగం కనుక మనం ఏం చేస్తాము సంవత్సరానికి ఒకసారి కృష్ణోష్టం వచ్చినప్పుడు మనం కృష్ణుడి ఫోటోలు తెరిచి దుమ్ము దొలిపి కృష్ణాష్టమం చేస్తాం రామనమం వచ్చినప్పుడు రాముడి ఫోటోలు దొలుపుతాం వినాయక చవితి వినాయకుడి ఫోటోలు దొల్పుతాం కానీ మీరాబాయి ఎప్పుడు కృష్ణుడితోంది అది భక్తి యోగం ఇది భక్తి యోగం కాదు అంటే ఆ రోజు నువ్వు ఏ పండుగ వస్తే ఆ యొక్క ఫోటోలు దులిపి ఆ యొక్క విగ్రహాలు దొలిపిచ్చేసినది ఇదంతా కర్మ కర్మయోగం కర్మకాండ ఆ కర్మకాండలో యోగం అంతేకాని అది భక్తి యోగం లేదు అక్కడ మీరాబాయి త్యాగరాజు హనుమంతుడు రుక్మిణి తుకారాము తులసిదాసు త్యాగరాజు చూసారా వీళ్ళు భక్తి మనం వినాయక చదువుతున్నాడు వినాయకుడు విగ్రహాలు కృష్ణుడు కృష్ణాష్టం ఉన్నాడు కృష్ణుడు విగ్రహాలు రాము నవ్వునాడు రాముడి విగ్రహాలు చూస్తే మితాంత మితాంత మనకి మన పెళ్ళాము మన మోగుడు మన పిల్లలు ఆ రోజు అంటే అది అక్కడ భక్తి యుగము జీరో అంటే అక్కడ ఏదో కర్మ చేస్తున్నావు అంటే ఆ వినాయక చక్కగా బొమ్మలు చేయడము మళ్ళీ దాని చేయడము అది కర్మలో నిష్ణాతం అది చేసే కర్మలో నిష్ణాత చక్కగా విగ్రహాలు చక్కడము చేయడము విగ్రహాలు కావాలి ఆ శిల్ప కళాధన అది కర్మ కర్మయోగం కింద వస్తుంది అది ఆ చాప్టర్ అంతా అది భక్తి యోగం కింద రాదు కనుక నీ బద్దకాన్ని పోగొట్టడం కోసం ప్రతిసారి వినాయకుడు వస్తు దసరా వస్తుంటుంది దీపావళి వస్తుంటుంది సంక్రాంతి వస్తుంటుంది ముగ్గురు చల్లాల్సిందే మరి బతుకమ్మ పెట్టాల్సిందే పూలు పెట్టాల్సిందే క్లీన్ చేసుకోవాల్సిందే కర్మయోగము రోజు రోజుకి పండుగ ఎందుకు వస్తుందంటే పండుగ నాడైనా నువ్వు ఇళ్ళంతా శుభ్రం చేస్తావు నీ ఒళ్ళులంతా శుభ్రం చేసుకుంటావు ఇదంతా కర్మయోగం కింద వస్తుంది భక్తి యోగం కింద రాదు ధ్యానయోగం కింద రాదు జ్ఞాన యోగం కింద రాదు పండగలు పబ్బాలు తీర్థయాత్రలు ఇవన్నీ కర్మయోగాల కింద వస్తాయి నీ బద్దకం పోగడం కోసం పొద్దునే ఏం చేస్తాము దసరా పండగ కానీ పొద్దునే నాలుగు గంటలకు వెళ్ళేస్తాము మరి బట్టలు కట్టుకుంటాము చేస్తాము మామూలుగా అయితే తొమ్మిది గంటలు అంటే ఆ రోజు నీ బద్ధకం పోగొట్టడం కోసం ఆ రామనవమి ఆ వినాయక చవితి ఆ దసరా ఆ సంక్రాంతి అని చూసారా శివరాత్రి మన రాత్రి మనం పాడుకుంటాం మేల్కోవయ్యా యాదవ బద్ధకం శివరాత్రి అమ్మో శివరాత్రి మనం జాగరణ చేయాలి అందులో ఏదో పాటలు పడుతూ భజనలు పడుతూ మేల్కొని ఉండాలి ఉపవాసం పొదుగుగా తింటావు కదా ఆ రోజు ఉపవాసం చేయాలి అంటే నీ ఆ బేసిక్ ఇన్స్టింట్స్ ని ఆ తమో గుణం అనేది బేసిక్ ఇన్స్ట్రెంట్ బాడీ ఇన్స్టిడెంట్ దానిలోంచి బయటపడేసేందుకే శివరాత్రి ఉపవాసము రాత్రి జాగరణ ప్రతిరోజు పడుకోవాలా ఈ రోజు పడుకోమాక ప్రతిరోజు తింటావా ఈ రోజు తినొద్దు చూసారు అంటే ఆ తినే అలవాటు నుంచి నిద్రపోయే అలవాటు నుంచి బయటకురా బకం బొత్తుకోకు ఆ బివరాత్రి చూసారా అంటే ఇవన్నీ శివుడి పట్ల భక్తి కాదు శివుడి పట్ల భక్తి ఒకటి ఉంది భక్త కన్నప్పకుంది నీకుందా నువ్వు లేదు నీకు బద్ధకం పోవాలంతే నా శివరాత్రులైనా సరే రామనవం సరే కృష్ణాష్టమైన సరే వినాయక చవితి అయినా సరే దుర్గా నవరాత్రులైనా సరే నీ బద్ధకం పోగొట్టం కోసం ఉన్నాయి కనుక భక్త కన్నపకి ఆయన అక్కడ వ్యక్తి ఆధిపతం అయిపోయాడు అనమాట మై డియర్ ఫ్రెండ్స్ భక్తి యోగం అనేది అది సపరేట్ అది అందరికీ లభ్యం కాదు అందరికీ లభ్యమవి కర్మయోగము ధ్యానయోగము ధ్యాన యోగం అన్నీ అయిన జ్ఞాన యోగం శరీరంతో చేసేది కర్మయోగము మనస్సుతో చేసేది ఈ నాదయోగము ఈ ధ్యాన యోగము మనం పాడతాము మనం పాడినప్పుడు శరీరంతో ఏమీ చేయటం లేదు ఆ మనసుని శృతి మీద మీద ఉంచుతాం కనుక శరీరం స్తబ్దుగా ఉంది మనసు ఆ శృతితో ఐదుతో ఏకమవుతాం అలాగే ధ్యానం మనసు నిర్మాషం సంగీతంలో మనసు ఏక ధారగా ఆ శృతి మీద ఉంటుంది ధ్యాన యుగంలో మనస్సే